జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన ఇసు నా హృదయపూర్వక వందనాలు అలాగే దేవునికి కూడా నింది కృతజ్ఞతలు చేయించుకుంటున్నాను మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లోడ్ నేను ప్రేర్ చేశాను మీకు వేలాది బంధులని కృతజ్ఞతలు స్తోత్రాలని ప్రచ గొప్ప దేవా మీకంటే గొప్పదేవుడు లోకల్లో ఎవరు లేనైనా సర్వం మెరుగిన సర్వాధికారి మీకు సమస్య సాధ్యమైన ప్రభావ సైతండి సాధ్యమైనది ఇది లేదన్నా గొప్పదివా మీకే వేళ వందలాలను సాయంకాల సమయం అందు ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను ప్రభా మా ఆరాధనలో మీరు తోడు మన అడుగుతున్నాను ప్రభా ఇంకెవరైతే రాలేరు ప్రభా వాళ్ళ పనులేరు ముగించుకొని ప్రభా నీ సన్నిధానానికి వచ్చి నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకొని అడుగుతున్నాను ఇక్కడ వచ్చిన ప్రత్యేక బిడ్డని ప్రభా ముట్టని ప్రభావ వాక్యం చెప్పే బిడ్డలను ముట్టండి నేను ఆ పాట పాడుతున్నాను బిడ్డలు ముట్టాడు ప్రభా ఇంకెవరైతే రాలే ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వాళ్ళు ముగించుకునే త్వరగా నీ సందేహం చిన్న ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ ఆరాధనంతలో మీరే తోడుమని యేసు క్రిస్తు నామంలో తండ్రి ఆ మేన్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ బ్రదర్ మీరు పాట పాడండి పాట పాడుకుందాం దేవుని ఆరాధిద్దాం పాడేద ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లేలు యా పాడెద ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్నీ వేళల ఎందునే నిన్ను పూజించి కీర్తింతును ప్రభువ అన్ని వేళలయందునే నిన్ను పూజించి కీర్తించును ప్రభువా నిన్ను నేను కొని ఆడేదన్ అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొని వాగ్దాన మూలానిచి నెరవేర్చు వాడవునివేయా వాగ్దాన మూలానిచి నెరవేర్చు వాడవునివేయా నమ్మా క దేవా నను కాపాడు వాడవు నీవే ఆ నమ్మా దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభు నిన్ను కొని కొనియాడెద పాడేదా ప్రభు నిన్ను కొనిఆడేదన్ అల్లే పాడెద ప్రభు నిన్ను కొనియాడేదన్ నాదు శత్రువులను పడదొయవాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయుడవు నీవే హస మార్దువ నారక్షణ శృంగము నీవేయా మాహాసార్దువూ నారక్షణ శృంగమునివేయా ప్రభు నిన్ను కొనియాడెదన్ అడెద ప్రభు నిన్ను కొని కొనియాడెదన్ అల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ భయమును పారాద్రోలీ అభయాచితియా భయమును పారాద్రోలీ అభయాముని చీతివీయా ఎభినేజరు నీవే ప్రభు నన్ను సంరక్షించు చుండి నీవే ప్రభు నన్ను సంరక్షించు చుండి వీయా ప్రభు నిన్ను కొనియాడేదన్ పాడేద ప్రభు నిన్ను కొనియాడేదన్ అల్లే పాడేద ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్ని వేళల ఎందునే నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా అన్ని వేళలయందునే నిన్ను పూజించి కీర్తింతును ప్రభువ నిన్ను నేను కొనియాడేదన్ హల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హలే థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లోడ్ అందరికీ ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లోడ్ ైస్తుల అందరికీ ప్రైజ్లా అందరికీ ప్రైస్లా ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకున్నాము మహాపరిషుద్ధుడా మౌన్నతుడా సర్వాధికారి సర్వశక్తి కలిగిన మా పర్వ దేవాతి దేవ మీకు అన్ని లంధనాలు కృతజ్ఞతాస్కృతిలో చెల్లించుకున్నాం ప్రభావం కృపలము భద్రపరచడం సజీవమైన మిరకలకి మిమ్మల్ని భద్రపరచున్నందుకు నీకు వందనాలు ప్రభావ పరిశుభాత్మ దేవానికి స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభావం వాక్యం ద్వారా ప్రభావ మాతో మాట్లాడండి నాయన పరిశుభానికే వందనాలుగు వంద నాలుగు అంది స్థుతి స్తోత్రాలున్నా ప్రభావ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి సైత నాటంకాలన్నీ కొట్టివేయండి తీసుకోత్రాల దయగల తండ్రి చిన్న గృహ ప్రభా ప్రభా నా తలంపు నా ఆలోచనలన్నీ కొట్టివేయండి నాలో మీరు నుండి మాట్లాడండి ప్రభావ మీ ఆత్మ నడిపింపదై చేయండి ప్రభావ మీరే మాట్లాడమని ఏసయ్యా పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మ దైవానికి వందనాలు చెల్లించుకుంటే ఆత్మ నడిపింపదై చేయమని ఏసయ్య పరిశుద్ధ నామ ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె న్యాయాధిపతులు ఆరో అధ్యాయము మొదటి వచనంలో ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిద్యానుల చేతికి అప్పగించను మిద్యానుల చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్ఛాయను గనక వారు మిద్యానుల ఎదుట విలువలేక కొండలలో ఉన్న గృహలను గృహలను దుర్గములను తమకు సిద్ధపరచుకునేది ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు దేవుని దృష్టికి దోసులైనారంట దేవునికి విరోధంగా పాపం చేసి దేవుడికి విరోధంగా వాళ్ళు పాపం చేసి చేసి దేవునికి దూరమైందంట దేవుని దృష్టికి దోసులయ్యారు వాళ్ళను దేవుడు నిద్యానుల చేతికి ఆపజెప్పిందంట ఇస్రాయేలీ ప్రజలు ఏదైతే మోసే ధర్మశాస్త్రం వాళ్ళకు అనుగ్రహించి కట్టడలు అన్ని దేవుడు వాళ్ళకు ఇస్తే వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుని దృష్టికి గోచలైండు కేసు మార్గంలో వాళ్ళు నడవక వాళ్ళు సొంత మార్గాలను అనుసరించుకొని విగ్రహాలు నిలుపుకొని దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేసిండ్రు కాబట్టి దేవుడు వాళ్ళను మిద్యానుల చేతికి అప్పజెప్పిందంట మిద్యానుల చేయి ఇస్రాయేలీల మీద హెచ్చాయనం కనుక వారు మిద్యాలు ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను గృహలను దుర్గములుగా తనకు సిద్ధపరుచుకుని ఈ మిద్యానులు చెయ్యి ఇస్రాయేలీలు కన్నా మిద్యానులు వీళ్ళే ఎక్కువగా ఉన్నారు మిద్యానులు వాళ్ళి మిద్యానులు ఎదుట వీళ్ళు నిలవలేకపోయినరంట ఇస్రాయేలు పంట వేసుకుంటే ఆ పంటంతా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళకు ఆహారం లేకుండా చేసిండంట మూడాధ్యాయంలో ఇస్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యాయులు అమలేకీలను తూర్పును వారును తమ పశువులను గూడారములను తీసుకొని మిడత దండంతా విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి రాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదనే కానీ జీవన సాధనమైనా మరి దేనిని ఇస్రాయలీలకు ఉండనీయలేదు వీళ్ళు వేసుకున్న పంటలన్నీ మిద్యానీలు తీసుకుంటున్నారు అమాలికీయులు మిద్యానీలు వీళ్ళిద్దరు ఏకమయ్యి ఇస్రాయల్ మీదకి వచ్చి వాళ్ళు ఏ పంట వేసుకుంటారో పంటంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పశువులు గాడిదలు ఏది కూడా వాళ్ళకు ఉండనీ లేదంట మొత్తం తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇస్రాయేలు అయితే ఆహారం లేక చాలా బాధపడుతుండ్రు వాళ్ళు గృహాలను వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎదుటి వీళ్ళు నిల్వలేక వాగులను గృహాలలో దాసుకొ దాసుకొని దాంకొని బతుకుతున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని దృష్టికి దోషులైండ్రు కాబట్టి దేవుడు మిద్యానుల చేతికి వాళ్ళను అప్పగించిండట అప్పుడు మిద్యానీయులు వలన ఏడాధ్యాయంలో మిద్యానీల వలన బాధను బట్టి ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా ఇస్రాయేలీకు ప్రవర్తన పంపాను అతడు వారితో ఇలాగ ప్రకటించాను ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తి నుండి మిమ్మను రప్పించి దాసుల గృహమైన మిమ్మను తోడుకొని వచ్చి ఐగిక్తుల దేశము నుండి మిమ్మను బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని మీ దైవుల యోహో నేనే మీరు అమరీల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి కానీ మీరు నా మాట వినకపోతుంది విద్యానుల బాధను బట్టి వీళ్ళు కీన స్థితికి వచ్చిండ్రు వీళ్ళకి తినటానికి ఆహారం లేదు ఇస్రాయల్ వీళ్ళు వచ్చి మీద పడి వాళ్ళని కఠినమైన పనులు చేర్పిస్తుండ్రు మిద్యానీలు వీళ్ళ బాధకి వీళ్ళు దేవునికి అప్పుడు తిరుగుతున్నారు ఎప్పుడు కష్టం వస్తుందో ఎప్పుడు బాధ వస్తుందో అప్పుడు మనలో కూడా చాలా మంది అనుదినము ప్రభుని వెంబడించరు బస్ కా చాలా మంది క్రిస్టియ క్రైస్తవులు ఏం చేస్తారంటే బాధ శ్రమ వచ్చినప్పుడే అప్పుడే దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుతారు అప్పుడే దేవునికి అయ్యో మాకి కష్టం ఉంది ప్రవా మాకి బాధ ఉంది ప్రవా దేవుడికి వాళ్ళు మొరపెట్టుకుంటారు అట్నే వీళ్ళు కూడా మీ ఇస్రాయలి ప్రజలు కూడా పాపం చేసి దేవునికి దో దృష్టికి దోషులయ్యి మిధ్యానుల చేతికి దేవుడు వాళ్ళని అప్పజెప్తే వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక అప్పుడు దేవుని తట్టు వీళ్ళు తిరుగుతుండ్రు అయ్యో ప్రభా మమ్మల్ని రక్షించు ఈ మిద్యానుల చేతుల నుంచి మమ్మల్ని రక్షించు ప్రభా అని వీళ్ళు దేవునికి మొదపెట్టగా అప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపుతు ప్రవక్తను పంపి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించినాను దాసుల గృహమైన మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగిప్తుల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతులందరి నుండి మిమ్మను విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తినియా మనలో కూడా దేవుడు మనం కూడా దాస గృహంలో పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు ఏసు ప్రభు ఆయన రక్తం ద్వారా మనల్ని ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు ఆయన రక్తం ఇచ్చి రక్షించుకున్నాడు పాపం నుంచి శాపం నుంచి దేవుడు మనల్ని విడిపించిండు అయితే దేవుడు ఆశీర్వాదించే కొలది చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు కొందరైతే దేవుణ్ణి అత్తుకొని జీవిస్తున్నారు కానీ చాలా వరకు వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు అన్ని మర్చిపోతున్నారు దేవుడు రక్షించిన సంగతి రోగం నుంచి బాధ నుంచి మంత్రాల నుంచి అన్ని దేవుడు మనం విడిపించిండు అయినా వాళ్ళు ఏం చేస్తుండ్రు మర్చిపోతున్నారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా దాసుల ఐగుప్తుల చేతుల నుండి దాసుల గృహము మిమ్మల్ని తోడుకొని వస్తే ఐగుప్తుల మిమ్మల్ని బాధించిన ఐగుప్తుల దేశ ఐగుప్తుల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట వారిని తోలివేసి వారి దేశ్యమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యహోవాను నేనే మీకు ఇన్ని కార్యాలు నేను చేసినా వారి దేవతలకు మీరు భయపడుకుడి అని మీతో చెప్పినా కానీ మీరు వాళ్ళ దేవతలను చూసి భయపడతా ఉన్నారని ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది అన్ని నామముల కన్నా పరిణామం దేవుడు ఆయన ఉన్నవాడును అనువాడనై ఉన్నాడు ఉన్నవాడంటే ఆయన సదాకాలము ఎప్పుడు ఎల్లకాలము యుగ యుగాలు ఆయన సజీవుడుగా ఉన్న దేవుడు అనువాడనై ఉన్నాడంటే ఆయన ఆజ్ఞ ఇచ్చి రక్షించేవాడుగా ఉన్నాడు ఆయన వాకును పంపి బాగుచేవాడుగా ఉన్నాడు దాసుల గృహం నుంచి కష్టాల నుంచి బాధల నుంచి శ్రమల నుంచి వ్యాధి బాధ నుంచి అన్నిటి నుంచి కూడా విడిపించగల దేవుడుగా ఆయన ఉన్నాడు ఈ విధమైన దేవతను గురించి మీరు వాటికి భయపడుతులని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతుంది ఎగోవ దూత వచ్చి అభి అభియోజీయుడైన యోవాసుకు కలిగిన ఉప్రలోని మస్తకి వృక్షం కింద కూర్చుంది యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యున్నలకు మిద్యానులకు మరుగై గానుగా సాటున గోధుమలను దుల్లు యహోవా దూట అతని కనబడి పారాక్రమం గల బా బలాఢ్యుడా తోడై ఉన్నాడని అతనితో అనగా అతడు గిద్దోను చిత్తము నా ఏలిన వాడ మాకు తోడై ఉందినడంత ఇదంతయు మాకెలా సంభవించాను యహోవా ఐతుల నుండి మమ్మల్ని రప్పించి రప్పించనని చెప్పుచ్చు మా పితరులు మాకు సెలవిచ్చిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయ్యాను ఎగోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను ఇప్పుడు యహోవా ఈ గిద్యోను యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానులకు భయపడి గానుగో గోధుమలను దుల్లు కొట్టుచుండగా దూత కనపడుతుంది అక్కడ ఆయనతో అంటుంది పరాక్రమం గల బలాఢ్యుడా అని పరాక్రమం గల బలాఢ్యుడా యోవ నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్దు అంటుంది పరాక్రమం గల బలాఢ్యుడా యహోవా నీకు తోడుగా ఉన్నాడంటే ఆయన చిత్తము నా దేవుడు మాకు తోడై ఉంటే యహోవ మాకు తోడై ఉంటే ఇవన్నీ మాకు ఎట్లా సంభవించింది ఐపేశంలో నుంచి మమ్మల్ని రత్నించాలని చెప్తూ దేవుడు మమ్మల్ని మిథ్యాన్ల చేతికి అప్పవిచ్చాడు ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమాయనయి మేము అద్భుత కార్యాలన్నీ ఏమాయను ఎవోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను అంతట ఎవో ఎవోవా అతని తట్టి తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇస్రాయేలును రక్షింపము నిన్ను పంపిన నేనే అని చెప్పగా అతడు నా చిత్తము నా ఏదిన దేని సహాయం చేత నేను ఇస్రాయేలులను రక్షింపగలను నా కుటుంబము మనిషియా గోత్రములలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను ఇక్కడ ఎవోవా దేవుడే అంటున్నాడు ఎహోవా దేవుడే దూటగా అక్కడికి వచ్చింది ఎవోవా దేవుడు అంటాడు నువ్వు వెళ్ళి ఇస్రాయల్ ప్రజల్ని ఇస్రాయల్ ప్రజల్ని నువ్వు రక్షించు నేనే నిన్ను మిద్యానుల నేను మిద్యానులను నీ చేతికి నేను అప్పగిస్తాను వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల్ని రక్షించము అనని నిన్ను నేనే పంపుతున్నానని అప్పుడు చలవీయగా అతడు నా చిత్తము నేను అందరికంటే నేను చిన్నవాడనై ఉన్నాను కనిష్ఠుడనై ఉన్నాను నా గోత్రము ఎన్నికలేనిది అని ఇక్కడ ఈయన కనిష్ఠుడు అంటే లాస్టోడుగా ఉన్నాడు ఈయన మనుష్య గోత్రంలో పుట్టిండు నేను ఎన్నిక లేని వాడనై ఉన్నాను కూడా ఈ లోకంలో జ్ఞానులను కూడా ఏర్పరచుకోలేదంట వేరు జ్ఞానులను తెలివిగల వారిను గనులైన వారిని దేవుడు ఏర్పరచుకోలేదు కానీ వెర్రి వారిని బలహీనులను దేవుడు ఏర్పరచుకోండి ఇక్కడ కూడా మన గిద్ధోడిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు నిన్ను నిన్ను నేను పంపిస్తున్నాను ను ఇస్రాయిల్ ప్రజలను వెళ్ళి రక్షించు అని అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నేనే నిన్ను పంపుతున్నాను కాబట్టి నీకు అపజయం ఉండదు నేను నీకు తోడై ఉండును కనుక నీవు ఒక మనిషిని అతము చేసినట్లు మిద్యాయులను నీవు అతము చేయదు అని సెలవిచ్చాను దేవుడు మనకు తోడై ఉసు ప్రభు గిద్దు అంతా నేను మీకు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు ఒక మనిషిని అతము చేసినట్లు విద్యా కూడా నువ్వు అతము చేస్తావు నేను నేను పంపిస్తున్నా ఏసు నామం నువ్వు దేవు ఏవో నామం నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇస్రాయల్ ప్రజలందరినీ రక్షింపు అని చెప్పి ఇక్కడ గిద్యోని దేవుడు బలపరుస్తున్నాడు మనల్ని కూడా ఎన్నిక లేని వాడు బలమైన జనం అంటున్నాడు ఒకడు పది మంది వెయ్యి మందిని తరుగుతారని అంటుండు దేవుడు మనల్ని కూడా ఎన్నిక లేని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన గొప్ప రాజ్యము మనకు ఇచ్చిండు సైతాన్ల మీద మంత్రాల మీద అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు వాటిని జయించే శక్తిని దేవుడు మనకు ఇచ్చిండు ఇస్రాయల్ ప్రజల్ని రక్షించమని గిద్యంతో చెప్తున్నాడు దేవుడు అంతా కూడా అంటున్నాడు పాపంలో శాపంలో ఉన్న వాళ్ళను కూడా రక్షణ లేని బిడలను కూడా మనం రక్షణలోకి నడిపియాల దేవుడు ఈ లోకంలో రనులైన వారిని ఏర్పరచుకోలేదు కానీ వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు ఎన్నిక లేని దేవుడు బలమైన సాధనాలుగా నిలబెట్టిండు ఆయన పరిశుద్ధాత్మతో నింపి మనం నిలబెట్టిండు ఆయన సేవకులుగా మనల్ని వాడుకుంటున్నాడు ఇక్కడ గిద్దెనికి కూడా దేవుడు ఒక మనిషిని ఒక మనిషిని ఎట్లా నువ్వు అతం చేస్తావో అంతమంది మిద్యానీలను కూడా నువ్వు అతం చేయదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అయితే గిద్దెని ఏమంటున్నాడంటే ఇదంతా ఎట్లా జరుగుతుంది ప్రభావ మరి దీనికి ఆనవాళ్ళు నాకు నీ నీ కటాక్షము కలిగిన ఎడలా నాతో మాట్లాడుచున్న నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరిచము నా గోత్రము ఎన్నిక లేనిగా ఉన్నాడు నేను దేని చేత నేను కనిష్ఠుడనై నేను లాస్ట్ వాడినుగా ఉన్నాను నా గోత్రం కూడా ఎన్నిక మరి నేను ఎట్లా రక్షించగలను దేవుని అడుగుతున్నప్పుడు నేను నిన్ను పంపుతున్నాను కనుక నువ్వు ఒక మనిషిని అర్థం చేసినట్లు మిద్యానులను అర్థం చేయదు అని చెప్తున్నాడు అందుకు ఇదంతా ఎట్లా జరుగుతుంది నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవి నీవి అని తెలుసుకొనున్నట్లు ఒక చూసిన నాకు కనుకము నేను నీ యొద్ధకు వచ్చి నా అర్పణంలో బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుము వేడుకొనగా ఆయన నీవి తిరిగి వచ్చి నేను ఉండేదన నేను అప్పుడు ఆయన దేవునికి దగన బలు అర్పిస్తున్నాడు పొంగని భక్ష్యమును చేసుకొని బలిపశువును తీసుకొని వస్తున్నాడు అప్పుడు ఎవ దూత ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను ఆర్చివేశను ఇక్కడ ఆయన రొట్టెలు చేసుకొని పొంగ భక్ష్యములు వేసుకొని వస్తున్నాడు మాంసము పొట్టేళ్ళును ఆయనకు దహన బలుగా ఇస్తున్నాడు అవన్నీ తీసుకొచ్చి ఆ బండ మీద పెట్టినప్పుడు ఆ మీద పెట్టినప్పుడు దాంట్లో నుంచి అగ్ని వెడలి ఆ పొంగని భక్ష్యములను కాల్చి వేసను అంతట దూత అతనికి అదృశ్యం ఆయను ఇదేను ఆయన ఎహోవ దూత అని తెలుసుకొని ఆహ నా ఏలిన వాడ అందుకే కదా నేను ముఖాముఖిగా ఎగోవ దూత సూచించానా నేను అప్పుడు ఎగోవా నీకు సమాధానము భయపడకము నీవు చావు అతనితో చెలవిచ్చాను అక్కడా గిద్యోను ఎగోవ నామమున బలిపీఠం కట్టి దానికి సమాధాన కర్త ఎగు అని పేరు పెట్టెను నేటి వరకు ఉన్నది అక్కడ దేవునికి ఆయన గిద్యోను బలిపీఠం కడుతున్నాడు మాంసమును పొంగని భక్ష్యాలను తీసుకొచ్చిండు అక్కడ దేవునికి సమర్పిస్తున్నాడు మనం కూడా అనుదినము దేవునికి మనం స్తోత్ర దేవునికి చెల్లించాలా కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించాలంట ఆయన అన్నిటి కూడా మనము ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా ప్రతి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు మనము చెల్లించాలా ఇంకా ఆయన పరిశుధాత్మ శక్తిని మనము పొందుకోవాలంట ఇక్కడ అంటున్నాడు గిద్యోంత అంటాడు అక్కడ బయలు బయలు దేవతల యొక్క బలిపీఠంలన్నీ ఉంటాయి అవన్నీ నువ్వు పడగొట్టాలని దేవుడు గిద్యోనకు సెలవు అక్కడ ఊరు వాళ్ళంతా ఉన్నత దేహులు వాళ్ళు భయపడి ఆయన రాత్రి పూటలో బలిపీఠాలన్నీ పడగొడతాడు ఇక్కడ ఏడాధ్యాయములు అంటాడు అప్పుడు ఏడాధ్యాయము మొదటి వచ్చిన అప్పుడు ఎరుబాబేలు అనగా విద్యోను అతనితో జన్న జనులందరూ వేకువనే లేచి అదాదు బాబు వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానుల దండుపాలెము వారికి కనబడేను ఏహో నీతో ఉన్న జనులు ఎక్కువ మంది వారి చేతికి మిద్యానులను అప్పగింపతగదు ఇస్రాయేలు నా బాహుబలము మాకు రక్షణ కలుగజేసిన నా మీద అతిశయింతురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులకు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యానులతో సెలవిచ్చను అప్పుడు జనులలో నుండి ఇరవై మంది తిరిగి వెళ్ళిపోయి దేవుడు మాట్లాడుతుండ్రు ఇంతమంది చేత నేను మిద్యానులను మీ చేతికి నేను అప్పగించ ఎందుకంటే వీళ్ళు మా బలమే మమ్మల్ని రక్షించిందని దేవుడు ఎక్కడ రక్షించిండో మేమే యుద్ధానికి మేమే మా బలమే మమ్మల్ని రక్షించిందని వీళ్ళు చెప్తారు కాబట్టి వీళ్ళు అతిశయపడతారు కాబట్టి వీళ్ళ ఇంతమంది చేతికి నేను ఇస్రాయేల్ ని ఎవరైతే యుద్ధం అంటే భయపడి వణుకుచుండ్రో వాళ్ళందరినీ నువ్వు పంపించే వెనుకకి ఆనని అన్నప్పుడు అప్పుడు సగం మంది వెళ్ళిపోతారు ఆ జనులను ఇరవై వేల మంది తిరిగి వెళ్ళిది పది వేల మంది నిలిచి ఉండగా ఎగోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ ఎద్దకు వారిని దిగజేయము అక్కడ నీ వారిని శోధించేదను అతడు నీతో కూడా పోవాలనని నేను ఎవరిని గురించి చెప్పుదను వాడే నీతో పోవలను ఒకడు ఇతడు నీతో కూడా పోకూడదని ఎవరి గురించి చెప్పొద్దునో వారి పోకూడదని విద్యార్థితో సెలవించాను నేను ఎవరినైతే పదివేల మంది మిగిలినరు అక్కడ దేవుడు ఈ పదివేల మంది కూడా వీళ్ళు యుద్ధం చేసే వాళ్ళు కాదు వీళ్ళ ద్వారా రక్షణ రాదు మీకు మీకు విజయం రాదు వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అయినా వీళ్ళ ద్వారా రక్షణ ఇస్రాయేళ్లకు రక్షణ కలగదు విజయం రాదు వీళ్ళ పంపించేమంటున్నాడు పదివేల మంది మిగిలినరు ఈ జన్లు కూడా ఎక్కువ మంది నీళ్ళ యొక్కకు వారిని దిగజేయము అక్కడ నేను నీ కొరకు వారిని పరిశోధించేదను నేను ఎవరినైతే నీతో కూడా వెళ్ళవాలనని చెప్తాను వాడే వెళ్ళాలి వెళ్ళకూడదని నేను ఎవరిని చెప్తాను వాళ్ళు వెళ్ళకూడదని దేవుడు అక్కడ వాళ్ళని శోధిస్తున్నాడు వీళ్ళందరినీ నీళ్ళ యొక్కకు పంపి ఎవరైతే కుక్క గతికినట్లు నీళ్లు కతుకుతారో వాళ్ళే అరుగులు మోకాళ్ళుని చేతులతో ఇట్లా నీళ్లు తీసుకొని తాగుతారో వాళ్ళందరినీ ఇంటికి పంపించేయి వాళ్ళ ద్వారా రక్షణ రాదు అనని అన్నప్పుడు అందరినీ గిద్దెలు నీళ్ళ దగ్గరికి నడిపించినప్పుడు వాళ్ళందరూ వంగి కొంతమంది ఏమో కుక్క కతికినట్లు నీళ్లు గతుకుతా ఉన్నారు త్వర త్వరగా బతుకుతా ఉన్నారు కొంతమంది ఏమో నిదానంగా మోకాలుని నిదానంగా వాళ్ళు మోకాళ్ళేసుకొని అప్పుడు వంగి అప్పుడు నీళ్లు తాగుతున్నారు కొంతమంది ఏమో కుక్క గతికినట్లు దబా దబా బతుకుతున్నారు దేవుడు ఈ కుక్క ఎవరు నీళ్లు తాగుతున్నారో వాళ్ళనే నువ్వు యుద్ధానికి సెలెక్ట్ చేయి ఈ మోకాలుని నిదానంగా నిమ్మలంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అరుగులు కారు వీళ్ళు ఇంటికి పంపించే అన్నప్పుడు అక్కడ మిగిలింది మూడు వేల మంది మిగులుతారు మూడు మంది అక్కడ మిగులుతారు మూడు వందల మంది మిగిలితే అప్పుడు దేవుడు అంటాడు మూడు వందల మంది చేతికి నేను మిద్యానులను అప్పగిస్తాను మిద్యానులు అంటే వాళ్ళు మిడత దాంట్ విస్తారంగా ఉన్నారంట చాలా మంది అమాలేక్యలు మిద్యానులు ఇద్దరు కలిసి ఇస్రాయల్తో ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధానికి వస్తుంది దేవుడు అంటున్నాడు వాళ్ళు ఎంత మంది అయినా ఉన్నా కానీ నేను వాళ్ళని మీ ఒక మనిషిని అర్థము చేసినట్లు మీరు వాళ్ళని అర్థము చేస్తూ గిద్యోను నువ్వు నిబ్బరముగా ఉండు నువ్వు యుద్ధానికి వెళ్ళు అని అక్కడ గిద్యోను మూడు మందిని మూడు మందితో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ విద్యానుల చేతుల నుంచి ఇస్రాయల్ ప్రజలను రక్షిస్తారు అక్కడ బూరలు ఊదుతున్నారు బూరలు ఊది విజయ పదిహేనో అక్షణంలో ఏను ఉన్న వాళ్ళందరూ బూరలు ఉదినప్పుడు మీరును దండు పాలెము చుట్టూ బూరలను ఊదుచు ఎగోవాకును గిద్యోనునకును విజయము అని కేకలు వేయవలని చెప్పాను అక్కడ మూడు వందల మంది మూడు వందల మంది చేత దేవుడు ప్రజల్ని విడిపిస్తాడు అంతమంది మిద్యానుల మీదికి మిడతదండ అంటే చాలా విస్తారమైన సైన్యాన్ని ఈ మూడు వందల మూడు మంది చేతికి దేవుడు అప్పగిస్తాడు తెలియ కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే దేవ దేవునికి దూరంగా దేవునికి అవిదయులు ఎప్పుడైన్రో అప్పుడు మిధ్యానుల చేతికి దేవుడు వాళ్ళని అప్పజెప్పిండు ఎప్పుడైతే వీళ్ళు తప్పు తెలుసుకొని ఎప్పుడు దేవుని వైపు తిరిగిండ్రో దేవుడు వాళ్ళకు విజయం ఇచ్చినట్లు ఇక్కడ మనము చూస్తున్నాము దేవునికి మొర దేవుడు యందు జాలి చేసుకొని వాళ్ళని దేవుడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని రక్షించిండు వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఇచ్చిండు ఇక్కడ ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము అరవై అధ్యాయం అరవై మొదటి వచనం నుంచి సియోను నీతి సూర్య కాంతి కాంతి వలె అగబడు వరకు కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్ష నేను మౌనముగా ఉండను ఎరుశిలేము పక్ష నేను ఊరకుండను జనులు అతని నీ నీతిని కనుకొను ఇక్కడంటున్నాడు సియోను నీతి సూర్యకాంతి వలె వాని దాని రక్షణ దీపము వెలుగుచిందు వరకు సియోను పక్ష నేను మౌనంగా ఉన్నాను అంటున్నాడు ఇక్కడ సియోను దేవుడు మన మనతోనే మాట్లాడుతుడు మన మన రక్షణ అంతా సూర్యుని వలె కనబడు వరకు నీ నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు వాని రక్షణ దీపం మనం పొందిన రక్షణ దీపం వలే అందరికీ వరకు సియోను పక్ష నేను పౌనముగా ఉండాలంటు నిన్ను మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన రాకడ వరకు కూడా మనల్ని నిత్యము మనల్ని నడిపించి దేవుడుగా ఉన్నాడు ఇక్కడ మిద్య ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలను ఎలా సరిచేసి దేవుడు వాళ్ళకు విజయం ఇచ్చిందో దేవుడు మన పక్షము కూడా యుద్ధం చేస్తాడు అక్కడ పశులో వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలన్నీ ఏమైనా గిద్దెను దేవుని తడుగుతూ అడుగుతాడు ఎప్పుడు దేవుని దేవుడు నా పక్షంగా మీరుంటే మీ పక్షంగా నేను ఉంటాడు నా దగ్గర మీరు విచారణ చేస్తే నేను మీకు ఉత్తరం ఇస్తానంటాడు మీరు ఎప్పుడు నన్ను విసర్జిస్తారో నేను కూడా మిమ్మల్ని విసర్జిస్తానంటాడు మనకు ఆశీర్వాదము దీవెన దేవుడు పైనుంచే మనకు కీర్తనలు మనకు దేవుడే మనల్ని దేవుని చేతిలో ఒక పాత్ర ఉందంట ఆయన ఎవరిని హెచ్చించుతాడో వాళ్ళని తెచ్చిస్తాడ కాబట్టి ఆయన చేతి మనము ఈన మనసుకులై ఉండాలంట ఒకరిని హెచ్చించను ఒకరిని తగ్గించును అంట కాబట్టి మనం దేవుళ్ళు ఉంటేనే మనకు విజయం ఉంటుంది దేవ స్వార్థ పదిహేను అధ్యాయంలో కూడా నా ఎందు నిలిచిందుడి నేను మీ ఎందు నిలిచి ఉంటాను మీరు నా ఎందు నిలిచి ఉండకపోతే తీగవలే బయట పారవేయబడి ఎండిపోతారు నా ఎందు ఎవరు నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారంటారు దేవుళ్ళో మనం ఉంటేనే మనం సారం కలిగి పచ్చగా ఉంటాము ఎన్ని యుద్ధాలు సైతాను ఎన్ని యుద్ధాలు చేసినా కూడా దేవుడు మన పక్షంగా ఉంటాడు మనకు విజయము ఇస్తాడు మనం దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమంట దేవుళ్ళో ఉంటేనే అన్నిటి పైన మనకు విజయము కలుగుతుంది అన్నిట్లో మనకు దేవుడు సహాయకుడై ఉండి మనల్ని నడిపిస్తాడంట అందుకే మనం దేవుళ్ళ లేకపోతే తీగా ఎట్లా కొమ్మ ఎట్లా నరికి బయటపడేస్తే సాయంత్రంలోకి అది ఎండిపోతుంది కాబట్టి మనం కూడా అట్లా దేవుడు మనలో లేకపోతే మనం కూడా ఎండిపోతామంట ఫలించలేమంట నా ఎందు మీరును మీ నా మాటలను నిలిచి ఉండిన మీకు ఏది అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటాడు దేవుడు మనము ఆయన ఎందు మనము నిలిచి ఉండాలంట ఒకరోజు నిలిచి ఉండి ఒక రోజు అవసరమైనప్పుడు మనకు అవసరాలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఎతకూడదంట మనము అనుదినము దేవుళ్ళో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంట అందుకంటాడు సీయోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచిండు వరకు శివను నేను మౌనముగా ఉండను ఎరసేలము పక్ష నేను ఊరకుండను జనములు నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవ నియమి కొత్త పేరు నీకు పెట్టబడును యహోవ చేతిలో నీవు యహోవ చేతిలో భూషణ కిరీటముగాను దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉండువు మనము ఆయన ఎందు మనం నిలిచి ఉంటే దేవుని చేతిలో మనం ఎట్లా ఉంటామంట భూషణ కిరీటముగా మనం ఉంటామంట నీవు దేవుని చేతిలో రాజకీయ మగుటముగా ఉండువు ఇక్కడ అంటున్నాడు విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు పాడైనదని ఇకను నీ గురించి చెప్పబడదు ఎప్సివా అని నీకును బ్యూల అని నీకు భూమికిని పేర్లు పెట్టబడును ఎగోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు నీ దేశ నీ వివాహిత మగును ఆయనలో మనము మనము ఆయన ఎందు మనమును మన ఆయన మాటలను మనం నిలిచి ఉంటే మనం ఎట్లా ఉంటామంట దేవుని చేతిలో రాజకీయం అవటంగా మనము ఉంటామంట మనల్ని దేవుడు అంగీకరిస్తాడంట మన ఎందు దేవుడు ఆనందిస్తాడంట యవనుడు కన్యను వరించి పెళ్లి చేసుకొనినట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనేదరు పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించను మనము ఎప్పుడు ఆయనను మనము శ్రద్ధగా మనం ఆయనను వెతుకుతాము ఆయనలో మనం ఎప్పుడు జీవిస్తాము ఆయనకు మనం ఎప్పుడు లోబడి ఉంటామో అప్పుడు దేవుడు మనల గురించి సంతోషిస్తాడు అంట అంటున్నాడు విషయాగ్రంథము అరవై ఆరులు అంటాడు యహోవా ఈ ఆగ్న ఇలాగో ఆగ్నేయించుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టు ఉద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు విశ్రయ స్థానముగా మీరు కట్టుద్దేశించినది ఏపాటిది ఇవన్నీ నా హస్త కృత్యములో అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీన మనసు కలిగి హృదయం ఎవడు దీనుడై నరిగిల హృదయం గలవాడై నా మాట విని వణుకుచునో వానినే నేను దృష్టించుచున్నాను ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆకాశంలో నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరాలు కడతారు ఇవన్నీ నా కృత్యములు కావంటాడు మనుషులు కట్టే మన దేవుడు ఉండడు కాబట్టి మనమే దేవుని మందిరం కాబట్టి దేవుడు మనల్నే కోరుకుంటున్నాడు ఆయన ఎందుకంటే దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికతో మనము ఏర్పరుచుకున్నారు కాబట్టి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం పిలువబడుచున్నాం కాబట్టి ఆయన చేసినట్లే మనం కూడా ఆయనలాగే మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఎలా రాజ్యాధికారం వేసు ప్రభు ఎలా రాజ్యము అధికారం కలిగి ఉన్నాడో అలాంటి అధికారము మనకు కూడా దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి నేనెట్టివాడునో నా బిడ్డలు కూడా అట్టివారు కావాలనే దేవుడు మనల్ని ఆశపడుతున్నంట మనుషులు కట్టిన మందిరాలలో దేవుడు ఉండేవాడు కాదంట ఇక్కడ అంటున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకు వానినే నేను దుష్టించుచున్నాను అంటున్నాడు ఎవరైతే దీనులుగా తగ్గించుకొని ఎవరు దీనుడై నలిగిన హృదయం గల వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించి చున్నాను అంటాడు యేసు ప్రభు ఆయన మాట విని మనము వణుకుచుండాలంట ఏ చిన్న ఆజ్ఞ కూడా మనము తప్పిపోవటం దేవునికి ఇష్టం ఉండదు అన్ని ఆజ్ఞలు దేవుని మాట అన్ని మనము శ్రద్ధగా వినాలా ఆయన మాటల ప్రకారం మనం జీవించాలా ఆయనను పోలి మనం జీవించాలని యేసు ప్రభు ఆశపడుతుండు కాబట్టి అందుకే మనల్ని కుమార్లు కుమార్తెలని దేవుడు మనల్ని పిలుస్తాడు దూతలకు కూడా అతికారము దేవుడు ఇవ్వలేదంట మనకిచ్చిన ఆజ్ఞలు ఏ జనమునకు కూడా ఎప్పుడు ఇవ్వలేదంట దేవుడు ఆయన స్వరూపంలో ఆయన స్వరూపంలో ఆయన బిడ్డగా మనం లోకంలో జీవించాలని దేవుడు ఆశపడుతుంది కాబట్టి ఆయన ఎవరిలో ఉంటాడంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై ఆయన మాట విని వణుకుతునో వాణినే నేను దృష్టించుతున్నాను దేవుడి దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయనకు చెప్పినదంతా ఎవరు చేసి ఆయన మాటకు వణుకుతున్నారో వాళ్ళనే దేవుడు దృష్టిస్తున్నారంట ఆ కాలంలో కూడా యశు కాలంలో కూడా ఎంతో మంది చాలా జనము ఆయనను వెంబడిస్తుండ్రు ఆయన మాట వినటానికి వస్తున్నారు కొంతమంది వస్తున్నారు రోగం పోవటానికి కొంతమంది ఆయనను వెంబడిస్తున్నారు కొంతమంది ఏమో ఆహారం రొట్టెల కొరకు ఆయన ఆయన దగ్గరికి వెళితే ఆయన ఆహారం తృప్తిగా పెడతారని రొట్టెలు ఇస్తారని కొంతమంది క్షయమైన ఆహారం కొరకు వస్తున్నారు అయితే శిష్యుల్ని యేసు ప్రభు అడుగుతాడు మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారని యేసు ప్రభు శిష్యులను అడిగితే కొంతమంది య్రభు మాటలకు నొచ్చుకొని ఆయనని విడిచిపెట్టి వెళ్తుంటాడు ఎప్పుడు వెళ్తారంటే నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానీయంగా ఉన్నది అన్నప్పుడు యూదులు నొచ్చుకుంటారు రక్తము ఈయన మాంసము ఎలా ఇస్తాడు జనాలకి ఈ మాట చాలా కఠినంగా ఉంది కదా వినటానికి అని చెప్పి చాలా ఆయనను వెదీస్తా ఉంటారు ఆయన్ని వెంబడించడానికి యేసు ప్రభు పేతుని అడుగుతాడు పేతురు నువ్వేమనుకుంటున్నావు నన్ను గురించి అన్నప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభు ఆ నిత్య జీవపు మాటలు గలవాడు నీవే నిత్య జీవమైన అన్నప్పుడు ఇది నేను నీకు బయలుపరచలేదు కానీ నన్ను పంపిన తండ్రి నిన్ను నీకు బయలుపరుచుకున్నాడని ఈ లోకం కూడా యేసు ప్రభుని వెంబడిస్తుంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు చాలా మంది రోగం పోవాలని స్వస్థతలు కలగాలని యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కొంతమంది ఆహారం కొరకు యేసు ప్రభుని వెంబడిస్తారు కొంతమంది అంగులు దేవుని దగ్గరికి వస్తారు మనమైతే ఆయన రాజ అందుకే యశు ప్రభు అంటాడు మనమైతే ఆయన రాజ్యం కొరకు మనం ప్రయాస పడుతున్నాం అందుకే యేసు ప్రభు అంటాడు మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకితే ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడున అంటాడు ఆ ఒక వాక్య సత్యము ఇలా చాలా మందికి ఆ సత్యాలు తెలియవు యేసు ప్రభుని ఎప్పుడైతే ఆయన రాజ్యమును నీతిని మనం వెతుకుతామో ఇవన్నీ కూడా మనకు మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చబడుతుంది రోగం పోతుంది అప్పులు పోతాయి శ్రమలు పోతాయి అన్ని కష్టాలు బాధలు మంత్రాలు గారిపోతాయి అన్ని కూడా ఇవన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయంట ఎప్పుడంటే ఆయన రాజ్యంను ఆయన నీతిని ఆయనను అనుసరించినప్పుడు ఈ పాప భారం మనల నుంచి తొలగిపోతుందంట అందుకే శిత్రు నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుడి అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అంటాడు ఇక్కడ యశియా గ్రంథము అరవై అధ్యాయము అంటాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరీళ్ళము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదురు కనులెత్తి చూడుము కనులెత్తి చుట్టూ చూడము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు మార్ దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు సంకనెత్తుకొనబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతవు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును ఒంటెల ప్రవాహము మిద్యాను ఏలుపాలు ఏలుపాల చే లేత ఒంటివలే వలె నీ దేశం ముందు వ్యాపించును వీరందరూ షేబా నుండి వచ్చెదరు ఇక్కడ అంటున్నాడు లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు మహిమ నీ మీద ఉదయించెను నీకు వెలుగు వచ్చి ఉన్నది నువ్వు లెమ్ము తేజలిల్లుము అంటాడు యహో మహిమ మీద ఉదయించెను చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచ్చిందంట జనాలను కటిక చీకటి కమ్ముతుందంట కమ్ముతుంది కాబట్టి వాళ్ళు సత్యమును గ్రహించలేకపోతున్నారు వాళ్ళ ఆత్మీయులకు నేత్రాలు గుడ్డితనము ఈ యుగలే దేవత నేత్రాలకు గుడ్డితనం చేసి కలుగు కాబట్టి వాళ్ళు సత్యమును గ్రహించలేకపోతున్నారు ఒక సిస్టర్ అంటుంది యూదులంట ఇంకా మెస్సయ్య వస్తాడని ఇంకా ఎదురు చూస్తా ఉన్నారంట మెస్సయ్య వచ్చిండు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిండు మనల్ని విమోచించిండు మళ్ళీ రెండవ రాకడ ఉందంటే వాళ్ళు ఇంకా మొదటి రాకడా వచ్చింది కూడా వాళ్ళకు తెలియదంట యశు ప్రభుని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు యేసు ప్రభు నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరంట పరలోకానికి నేనే సత్యము జీవము మార్గము సత్యమును జీవమును మార్గమునే ఉన్నానంటాడు పరలోకం పోవాలంటే నేనే ద్వారం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు ఆ పరలోకం పోలేరంటే వీళ్ళకు ఆ స ఇంకా వాళ్ళకు ఆ సత్యాలు తెలియకుండా అందుకే అంటున్నాడు కటి క చీకటి జనములను కమ్ముచున్నది యహోవాన్ నీ మీద ఉదయించుచున్నా ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంత్కు వచ్చేదరు ఉదయకాంతికి వచ్చేదరు జనాలను జనములను సీకటి కమ్ముతుందంట వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు ఏది సత్యము ఏది అబద్ధమని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు ముఖాలకు ముసుకు ఉందంట వాళ్ళు ముఖాముఖిగా దేవుణ్ణి తెలుసు ఎందుకంటే వాళ్ళు యేసు రక్తం కిందికి వాళ్ళు రాలేకపోతున్నారు దేవుడిచ్చే రక్షణను వాళ్ళు పొందుకోలేకపోతున్నారు చీకటి వాళ్ళని కమ్మేసింది కాబట్టి దేవుడు అంటున్నాడు నీ మీద నేను ఉదయిస్తున్నాడు యోవ మహిమని మీద కనబడుతుందంట దేవుని మహిమ మనలో ఉంది కాబట్టి దేవుడు శాతాన్ని మనము మంత్రాలు దెయ్యాలు అన్ని మనం ప్రార్థన చేసి శ్రీకర్ శక్తులన్నీ మనము గర్దిస్తున్నాము మంత్రాలు అన్నింటినీ మనం గర్వించే శక్తి దేవుడు మనకి ఇస్తున్నాం దేవుడ యహోన్ మధ్య స్వార్థలో మార్గ స్వార్థలో కూడా ఆకాశం అందుకని సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అంటాడు అందరినీ నా చేయండి అని మీకు అధికారం నేను మీకు ఇస్తున్నాను అంటాడు తేళ్ల మీద పాముల మీద దుష్ట మీద దయ్యాల మీద అన్నిటి మీద మీకు అధికారము ఇస్తున్నాను అవి మీద ఏ అని చేయవచ్చు ఎందుకంటే దేవుని మహిమ మన మీద నీ మీద ఉన్నది కాబట్టి జనములు నీ వెలుగునకు వచ్చేదొరవు అందుకే దేవుడు అంటున్నాడు లెమ్ము తేజదిల్లము ఎగో ఏగో మహిమ నీ మీద ఉదయించాను దేవుని మహిమ మన మీద ఉదయించి కాబట్టి మనము మనం లేవాలా దేవుని బలము ధరించుకోవాలంట ఆయన కొరకు మనము ప్రకాశించాలంటర్మియా గ్రంథము నాలుగు అధ్యాయములు అంటాడు మొదటి వచనంలో ఇదే ఎహోవాకు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినడలా నా యుద్ధకే రావలను నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయకృయములను నా సన్నిధిను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఎహోవాక్ జీవము తోడని ప్రమాణము చేసినడలా జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందురు ఆయన ఎందే అతిశయించును క్రంఠనుడు ఇదే ఎహోవాకు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా యుద్దకే నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హీయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడలా జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగుతుంది ఆశీర్వాదం కలుగునని అనుకొందురు ఆయన ఎందే అతిశయపడుదరు ఇక్కడ అంటున్నాడు మూడు అధ్యాయంలో మనము దేవుని వద్దకే మల్లుకోవాలంట ఒకవేళ మనము దేవుళ్ళో వెనకబడి ఉంటే మనం తిరిగి ఆయన శక్తిని ఆయన బలమును పొందుకొని మనము ఆయన వైపే మనము తిరగాలంట దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడుగా ఉన్నాడంట మూడాధ్యాయములంటాడు యూదా వారికిని ఎరచిలేము నివాసులకును ఎహోవా ఇలాగు సెలవిచ్చి చిన్నాడు విత్తనములు చల్లకీ మీ బీడు భూములను దున్నుడి అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయరన్నంతగా నా ఉగ్రత అగ్నివలే కాశపుండునట్లు యూదావార్లారా ఎరుశులేం నివాసులారా యహోవాకు లోబడి ఉండు ఇక్కడ అంటున్నాడు యూదావారికి ఎరుసలేం నివాసులకు యహోవా ఇలాగు సెలవుచ్చి చిన్నాడు విత్తనములు చల్లొద్దు అంటున్నాడు విత్తనములు చల్లక మీ బీడు భూములను ఉండు అవిదేలే మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్ కాల్చుకున్నట్లు ఈదో వర్లారా ఎరుశరేము నివాసులారా ఎగోవాకు లోబడి ఉండు అంటున్నాడు ఉళ్ళ పొదలలో మీరు విత్తనాలు చల్లకుండా ముందు మీ హృదయాలని దున్నుకమంటున్నాడు మీ బీడు భూములను దున్నుడి మీ హృదయాలను దేవునికి అసహ్యమైనవి మనలో ఉంటే మనం అవన్నీ తీసివేసుకొని తీసివేయాలా దేవునికి మనము లోబడి ఉండాల యూధాల సమాచారము ప్రకటించుడి ఎరుషులేములో చాటించుడి దేశంలో భూరవుధుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా పట్టణ ప్రాకారం గల పట్టణంలోనికి పోగై రండి మనము దేవునికి మనము లోబడి ఉండాలంట గట్టిగా భూరభుధం గట్టిగా ప్రకటించుడి హెచ్చరిక చేయుడి అంటున్నాడు భూరభుధుడి గట్టిగా హెచ్చరిక చేయుడి మనము దేవుని రాకడా దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడసో తెలియదు కాబట్టి మనము సిద్ధపడి ఆయన కొరకు మనలో ఉన్న అవిధేయత అంతా మనలో ఏదిందో అదంతా దేవు తొలగించుకొని దేవుని కొరకు మనము ప్రకాశించే దీపాల్లాగా ఆయన దేవుడు మన మీద ఉదయిస్తున్నాడు కాబట్టి అక్క దేవుని మహిమ మనము పొందుకోవాలంట యోవన్ శార్తల కూడా నా మహిమను నీకు ఇచ్చినా అని అంటాడు గ్రంథము పజలింగ అధ్యాయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవ యోధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము అక్కడ నా మాటలు నీకు తెలియచేద్దును ఇక్కడ ఇర్మియాకి యుహోవయద్ధు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు ఇర్మియాకు ఇర్మియాతో దేవుడు అంటాడు నీవు లేచి కుమరి ఇంటికి వెళ్ళుము అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తానంటున్నాడు నేను కుమరి ఇంటికి వెళ్ళగా వాడు సార మీద తన పని చేను కుమరి జిగట మట్టితో చేతిలో విడిపోగా ఆ జిగట మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్పమైనట్లుగా రాణితో మరి ఒక కుండ చేశాను ఇక్కడ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు ఇర్మియా నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు అని అన్నప్పుడు ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కుమ్మరి ఏం చేస్తున్నంటే సార కుండ చేస్తా ఉన్నాడంట అన్ని చూస్తా ఉన్నాడు ఆ కుమ్మరి ఎప్పుడైతే కుండ తయారు ఆ మట్టి అంట కుండ రాలేదంట అది విడిపోయిందంట కుమ్మరి జిగట మట్టితో చేసిన కుండ వన్ చేతిలో విడిపోగా జిగటమను మళ్ళా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా మరి ఒక కుండ చేసాను ఆయన మట్టి పడేయకుండా దాన్ని మళ్ళా పిసికి మళ్ళీ సరిచేసి మళ్ళీ దాంతో మరి ఒక మరి కుండ చేసిందంట అంతటి ఎహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవుచ్చాను ఇస్రాయలి వర్లారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహో జిగట మన్ను జిగట మన్ను కుమ్మరి చేతిలో నుండి ఉన్నట్లుగా ఇస్రాయేలీ మీరు నా చేతిలో ఉన్నారు ఇక్కడ అంటున్నాడు ఇస్రాయలి కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారంటడు నేను కాబట్టి యసు దేవుడు ఇక్కడ అంటున్నాడు దాన్ని పెళ్ళగింతుననియో ననియు నశింపజేయదుననియో ఏదో ఒక జనమును గురించి ఏ కానీ రాజ్యం గురించి నేను రాజ్యం గురించి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనముని గురించి నేను చెప్పితును ఆ జనము చెడుతనమును మా మాని ఎడలా నేను వారికి చేయి ఉద్దేశించిన కీడును గురించి పచాదాప పడుగును మరియు కట్టేదననియో నాటేదననియో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన దానికి చేయదలిచిన మేలంతటిని గురించి నేను సంతాప పడుగును ఇక్కడ అంటున్నాడు ఎరిసలేము ఇస్రాయిల్ అరా మీరందరూ కూడా నా చేతిలో ఉన్నారు మీరు నా తట్టు తిరిగి డలా నేను మీ తట్టు తిరుగుతాను మీరు నన్ను వెతికినడలా నేను మీకు కనబడతాను అంటాడు మనం ఎప్పుడు దేవుల్ని విసర్జిస్తామో దేవుడు కూడా మనల్ని విసర్జిస్తాడంట మనము ఆయన తట్టు మన చెడుతనం తొలగించుకొని మనం ఆయన తట్టు మనము మనం ఆయన తట్టు తిరిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడుగా ఉన్నాడు అదే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనంలో చాలా కాలం కిందట ఏవో వాకు ఏగోబో వాకు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించున్నాను కనుక విడువక్క నీ కృప చూపుచున్నాను దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు అది ఒక దినం ఉండి ఒక దినము ఉండేది కాదు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా కాని దేవుడు వాళ్ళు క్షమిస్తున్నాడు వాళ్ళకు ఒక అవకాశము ఇస్తున్నాడు అందుకే ఇక్కడ ఇర్మియాతో ఇక్కడ ఇర్మియా గ్రంథంలో అంటూ మూడో అధ్యాయంలో చాలా కాలం కిందట యహోవాకు నీ ప్రత్యక్షమ ఇలా అట్లా ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీయడల కృప చూపుచున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను కనుక నీ ఎడల నిన్ను నిన్ను విడిచిపెట్టలేకపోతున్నాను నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు ఇస్రాయేల్ కన్యక నీవు కట్టబడినట్లు నేను నిన్ను ఇక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తమ్మురలను వాయింతువు సంభ్రమ వాడు నాట్య సంభ్ర సంభ్రమపడు వారు నాట్యంలో కలిసేదవు ఇక్కడ అంటున్నాడు ఇక నిన్ను ఇంతవరకు నువ్వు కట్టబడలేదేమో ఇస కన్యక అంటే మనం అందరూ కన్యల అంటే దేవుల్లో పెండి కాబట్టి నీకు కట్టబడినట్లు నేను ఇక నిన్ను కట్టింతును నువ్వు మళ్ళా తంబురలను వాయింతువు ఇక్కడ అంటున్నాడు దేవుడు కు ఇలాగు సెలవిచ్చుతున్నాడు యాకబును బట్టి సంతోషముగా పాడుడి ఆర్జములకు శిరసగు శిరసగు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయేలిలో శేషించిన తన ప్రజలను రక్షింపుమని బతిమాలుకొనుడి ఉత్తర నుండియు నేను వారిని రప్పించుచున్నాను గుడ్డి వారినేమి కుంటి వారినేమి గర్భిణీలునేమి రసవించే స్త్రీలనేమి బుధి అంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను వారు మహాసంగ వారు వచ్చేదరు వారు వారు ఏడ్చుచు వచ్చేదరు వారు ప్రార్థించు నేను వారిని నడిపించేదను వారు త్రొట్టిల్లకుండా చక్కకపోవు బాటలను నీటి కాలువలను నీటి కాలువల యద్ద నేను వారిని నాటేదను ఇస్రాయేలినకు నేను తండ్రిని కానా ఎఫ్రాయం నా శ్రేష్ట కుమారుడు కాడా అంటున్నాడు ఎఫ్రా నేను వాళ్లకు తండ్రిని కానా అంటున్నాడు దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడంట మనము మనము శేషించి ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఇవాళ దినం చూడకుండా ఎంతో మంది గనులైన వాళ్ళందరూ కూడా ఎంతో మంది దర్శించిపోయిండ్రు లేకుండా చనిపోయిండ్రు దేవుడు ఇంతవరకు మనల్ని సజీవు లెక్కలో ఉంచిండు కాబట్టి మనం ఇంకా దేవుల్లో మనము మనల్ని నిలబెట్టుకుండు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయనను మనము బతిమాలుకోవాలంట ఆయనను స్థుతి చేయాలంట ఇస్రాయేల్ నా ప్రజలను రక్షింపుమని దేవుణ్ణి బతిమాలుకున్నది దేవా ఇంకా నీ బిడ్డలు ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ రక్షించమని మనం అందరి గురించి రక్షణ లేని బిడ్డలు మన కుటుంబాల్లో కూడా ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు కాబట్టి మన రక్త సంబంధికులలో అందరిలో కూడా అందరి కుటుంబాల కూడా రక్షణ పొంద ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా వాళ్ళని రక్షించమని మనము దేవుణ్ణి బతిమాలుకోవాలంట వాళ్ళు ఏడుస్తూ వచ్చేదరు వారు నన్ను ప్రార్థించి నేను వారిని నడిపించేదను వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు నీటి కాలువల యొక్క వారిని నడిపిస్తాను ఇస్రాయలునకు నేను తండ్రిని కానా ఎఫ్రాయం నా శ్రేష్ట కుమారుడు కాడా దేవుడు ఇస్రాయల్నకు నేను తండ్రిని అంటున్నాడు దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు మనం ఆయనకి బిడలంగా ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడంట దేవుడు మనము నడిపిస్తాడు ఇంకా పదిహేడో వచనంలో అంటాడు ఇంకా పదిహేడో వచనంలో రాబో కాదు నందు నీకు మేలు కలుగు నన్ను నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశం నాకు ఇదే నే నీవు నన్ను ఇక్కడ అంటున్నాడు ఇరవై వచనంలో ఎఫ్రాయము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్ది బిడ్డ నేను అతనికి విరోధంగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతని గురించి నా కడుపులో నాకు చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతన్ని కరుణింతును ఇదే యహోవ వాకు ఇక్కడ అంటున్నాడు ఎఫ్రాయము నాకు ఇష్టమైన కుమారుడా కుమారుడు నాకు ముద్దు బిడ్డ అంటున్నాడు మనమందరం దేవునికి ముద్దు బిడ్డలంగా ఉన్నాము అనేన అతనికి విరోధంగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతన్ని కరుణింతును ఇదే ఏ హోవాకు దేవుడు మనల్ని తప్పకుండా కరుణించి దేవుడుగా ఉన్నడు మనం ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి దేవుడు మన నీతి లెమ్ము తేజ లెమ్ము నీకు వెలుగు కలుగు చిన్నది మహిమ ఎవోవ మహిమ నీ మీద కనబడుచున్నది కాబట్టి నీ వెలుగునకు జన్ములు నీ వెలుగునకు వచ్చేదని అంటున్నాడు కాబట్టి మనము ఒకవేళ దేవుల్లో తక్కువ టైంలో మనం దేవుణ్ణి వెతకటము ఒకవేళ తక్కువైతే మనం దేవుని తట్టి తిరిగి మనము ఆయన్ను మనము ఆయన నత్తుకొని మనం ఉంటే దేవుని చేతిలో మనము రాజకీయం అగుటంగా దేవుడు మనల్ని నిలబడతాడంట జనములు ఐశ్వర్యములు అనుభవితారు అంటాడు పాడైన మీరు కట్టుదురు అంటాడు నా మాట అగ్ని వంటిది కాదా బలము పద్దలు శుద్ధి వంటిది కాదా అంటుంది కాబట్టి మనము ఆయన దగ్గరకు మనం మలుకొని ఆయన వైపు మనం తిరిగి ఉంటే దేవుడు కూడా మనలో కరుణించే వాడుగా ఉన్నాడు ఎప్రాయము నా ముద్దు ఆయన గురించి నేను ఏదన్నా శిక్షిద్దామనుకుంటే నా కడుపు ఆయన జ్ఞాపకము నాకు అని నేను తప్పకుండా నేను కల్పిస్తానంటున్నాడు ఈ చిన్న వాక్యము దేవుడు దేవించిన కనుక అమే స్తోత్రం ప్రభావ మహాపరిషుతుడా మహోన్నతుడ సర్వాధికారి దేవ సర్వశక్తి గల ప్రభా నీకే వందనాలు శృతి స్తోత్రాలనైనా ప్రభా అయా నీకే వందనాలు తండ్రి దయగల ప్రభా నీకే నైనా వాక్యం ద్వారా మాట్లాడేందుకు వందనాలు ప్రభా లోకంలోనైనా జనాలను జనములను సీకటి అమ్ముకోలేదు అయా వాళ్ళు రక్షణ కనుక్కోలేకపోతున్నారు ద్వారంను కనుక్కోలేకపోతున్నారు ప్రభా ప్రభా మరి బిడ్డలందరినీ మీరు కరుణించండి ప్రభా చీకటిని తొలగించండి ప్రభా తే వందనాలు నాయన ప్రభాని స్వార్థ పని చేయాలి ప్రభా నీకే వందనాలు తండ్రి మీరే మమ్మల్ని సేవలు వాడుకోమని అయ్యా ప్రభా నీ కొరకు నాయన మండుచుండ దీపాలుగా మేము ఉండాలి ప్రభాషయ నీకే స్థుతి స్తోత్రాలు ఆయన ప్రభా ఇస్రాయల్ చేతులుగా ఆయన ఒక మనిషిని అర్థం చేసిన తో మీ ధ్యానులను నువ్వు అర్థం చేయాల నువ్వు తండ్రి గొప్ప దేవుడు పరిశుద్ధాత్ శక్తిని మాకు దయచేయండి నాయన పరిశుద్ధడానికి వందనాలు ప్రభా మేము కూడా నాయనా జనాలను విడుదల చేయాలా ప్రభా సహాయం చేయం నా నీ కొరకు మేము మెలుగు చిండాలా నీ నా మేము సిద్ధపడాలా నీ కొరకు మేము సేవ చేయాలా నాయన భారం మా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మాకందరూ మా అందనాలు చెల్లించుకుంటూ ఎస్ఐఆర్ నీకే వందనాలు నేను ఆక మమ్మల్ని సిద్ధపరచమని ఎస్ఐఆ పరిశుద్ధి ప్రార్థిస్తున్నాను తండ్రి హలో బ్లెసింగ్ ఇచ్చా ఓకే మన ప్రభు ఈ ప్రభు కృప వెళ్ళప్పుడు సదాకాలం మన కేంపీఎం బ్రెరుకు కుటుంబంకు మనందరికీ దైవ కృప సదాకాలం తోడుండు కాక అమీన్